వీడు బ్రహ్మచారి అనుకోండి దేవుడు ఏమిటవుతాడు అంతే కదా దేవుడు హనుమంతుడు అవుతాడు ఎలా అంటే ఈ హనుమంతుడిని ఆరాధించేవాడు గృహస్థుడయ్యనుకోండి సపోజ్ హనుమంతుడిని ఆరాధించేవాడు గృహస్థుడై అదే హనుమంతుడిని కొనసాగితే వాడు ఏం చేస్తాడంటే హనుమంతుడు కూడా పెళ్లి చేసేస్తాడు హనుమంతుడికి పెళ్లి చేస్తాడు హనుమత్ కళ్యాణ్ పెళ్లి చేస్తే కనపడత అవుతాడా ఇంకా ఏదో ముందుకు తీసుకెళ్తాడు నేను సగుణున్నడుకున్న సపరగస్తమో గుణాత్మకంగా అయి ఉంటాను అప్పుడు దేవుడు ఎవడవుతాడు సగుణుడవుతాడు నేను సాకారుణ్ణయితే దేవుడు ఏమిటవుతాడు సాకారుడవుతాడు నేను నిరాకారుణ్ణైతే దేవుడు నిరాకారుడు సపోజ్ నేను విషయ సంబంధ రహితమైన ఇంద్రియ రహితమైన మనస్సునకు అతీతమైన అంతఃకరణమునకు అతీతమైన శుద్ధ బుద్ధ ముక్త ఆత్మస్వరూపుడను నేను ఇప్పుడు దేవుడు ఏమిటవుతాడండి ఆత్మోపే అది కాబట్టి భోక్త అనే కల్పన ఉన్నది చూసారా ఇది సర్వాత్మన అంగీకారము కాదు భోక్తేతి భోక్తృ విధ తీసిపాలండి దాంట్లో ఇంకా అంతకంట సారమేమీ లేదు భోజ్యం ఇది చెద్విధ ఏమండ నేను భోక్తని భోక్తృత్వం తత్వమా లేక ఇది భోజ్యము భోజ్యంతత్వమా అంటే వీడు ఏమని ఆలోచించేస్తాడు భోజ్యం లేకపోతే భోక్తం ఉపయోగం ఏంటి వండి వడ్డించేవాళ్ళు లేరు వెయిట్ చేస్తున్నారు భోక్తలందరూ ఓసారి నేను ఎక్కడికో వెళ్ళాను హాల్లో ఇరవై మంది ఉన్నారు అందరూ ఇలా చూస్తున్నారు ఆకాశం చేసి నేను వెళ్ళాను సడన్గా ఏమిటో అందరూ అలా చూస్తున్నారు ఏమిటి దేనికోసమో వెయిట్ చేస్తున్నారో ఏమిటని అడిగాను అడిగితే వీఆర్ వెయిటింగ్ ఫర్ ఏ కప్ ఆఫ్ కాఫీ అని చెప్పారు ఎందుకంటే పెళ్లివారు అక్కడ వంట రాలేదు వాడు ఎప్పుడు వస్తాడు రెండింటికి వస్తానని చెప్పాడు మూడు ఉన్నారు అయిందే రాలేదు వాడు రావాలి కాఫీ డికాషన్ వెయ్యాలి వీళ్ళకి కాఫీ రావాలి ఎప్పుడు వచ్చాను అది ఇంకా రాలేదు ఎక్కడో ఉన్నాడు సైకిల్ మీద వస్తున్నట్ట అప్పుడు నేను ఇంటి యజమానికి వెళ్ళి అమ్మ వేయండి కొంచెం కాఫీ మీరు వేయండి వాడు వచ్చిన తర్వాత ఇంక మిగతాది వాడు వేస్తాడు ఆ ఫస్ట్ కాఫీ మీరు వేయండి అని అమ్మగారికి చెప్పారు అంటే ఆవిడ ఇరవై మందికి వేయమంటావాళ్ళు ఆవిడ అంటే వేయడమా ఇరవై మంది వాళ్ళు అతిథులు ఉన్నారు కాఫీ లేకపోతే నేరస ఊడిపోతారు అంటే ఆవిడ అతి కష్టం మీద చదువుకుంటూ కాఫీ పాడేసినాడు పాడేసి అందరికీ చెరువు చక్క కాఫీ చిన్న చిన్న గ్లాసులు వేసి వీళ్ళందరితో కాఫీ కాగి కుదిటపడ్డారు ఈ లోపల వాడు సాయంకాలం అనుకున్నట్టుగానే టూ అండ్ హాఫ్ అవర్స్ లేటుగా రెండింటికి వస్తా అన్న కూడా ఐదింటికి వచ్చాడు ఏమిటో ఇంత ఆలస్యం చేసేటో అంటే సైకిల్ పంచర్ అయిందని చెప్పాడు ఇప్పుడు ఏం చేస్తాడు సైకిల్ మీద గెరిట్ పట్టుకుని వస్తాడు ఆ గెరిట్లు కట్టుకుని వస్తాడు సైకిల్కి సైకిల్ పంచర్ అయిందని చెప్పాడు కాబట్టి భోక్త కూర్చుంటే ఏమైంది భోజ్యం ఉండాలి ఇలాంటి పరిస్థితి ఏదో చూసి వాడిని అడిగారు ఎలా తత్వం ఏమిటరా అని అడిగారు భోజ్యం ఇచ్చే తద్వేద భోజ్యమే తత్వము అని చెప్పాడు ఇలా చెప్పేవాళ్ళు ఉంటారా అంటే ఉంటారు భోజ్యం తత్వం అని చెప్పేవాళ్ళు ఉంటారు ఎందుకంటే ఒక ఆయన్ని అడిగారు ఏమంటే పరమార్థం ఏమిటని అడిగారు అంటే ఆయన చెప్పారు భోజనం చేయడం నిద్రపోవడం ఈ రెండు పరమార్థము అని ఇప్పుడు భోజనం చేస్తే నిద్రపోవడం ఈ రెండు మిగతా అన్నీ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అవి సత్యములు కావు భోజనం చేయటం నిద్రపోవడం ఇదే పరమార్థము అని చెప్పారు భోక్తృత్వం పరమార్థం ఎలాగూ కాదు దాన్ని కొట్టి భోజ్యం పరమార్థము అని వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఈ టీకాకారులు వీళ్ళందరినీ రాస్తారు ఎవళ్ళు ఎవళ్ళ అని నేను దొరికి నాకు దొరికింది సూపకారాస్తు భోజ్యం వస్తు ఎందుకంటే ఎవ అటువంటి గ్రూప్ ఒకటి ఉండాలి సమాజంలో లేకపోతే దాన్ని మెన్షన్ చేయరు అచా సమాజంలో ఉంటుంది గౌడపాదుల యొక్క సమాజంలో ఉండాలి ఆయన ఏం చేశారు ఆయన సమాజంలో అనుభవానికి వచ్చిన వాదాలన్నీ పెట్టేసి ఇక ఎట్సెట్రా కింద మిగిలినవి ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయని చెప్పాడు భావై అనంతై వికల్పిత ఎండ్లెస్ మనిషి మస్తిష్కాన్ని బట్టి భావాలు వస్తూ ఉంటాయి ఒకే మనిషి అనేక భావాలని ఒక జీవితంలో చెప్పచ్చు ముండే ముండే మతి భిన్న మనస్సు మారీ కొలది వాడి భావజాలం మారిపోతూ ఉంటుంది కాబట్టి అటువంటి దృష్టి కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు అదొక గ్రూప్ ఉంది మీరు నేను ప్రశ్న అడుగుతా చెప్పండి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అని ఉంది దాంట్లో షెఫ్ షెఫ్ అంతవండి షెఫ్ ఈ షెఫ్ని ప్రిపేర్ చేస్తారు వాడికి ట్రైనింగ్ ఇస్తారు కేటరింగ్ ఆ డెకరేషను ఇలాంటి అనేక డిపార్ట్మెంట్లు ఉంటాయి హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్లు ఇప్పుడు హోటల్ ఇప్పుడు ఫిజిక్స్లోకి వెళ్ళారనుకోండి మోడర్న్ ఫిజిక్సు క్లాసికల్ ఫిజిక్సు ఎలక్ట్రానిక్స్ ఇలా డిపార్ట్మెంట్స్ ఉన్నట్టుగానే ఈ హో నేను అలాంటి ఇన్స్టిట్యూట్ రోడ్డు ఉంటుందని నేను అనుకోలేదు ఇప్పుడు ఏ ఉద్యోగం లేని వాళ్ళు హోటళ్లలో సర్వర్ల కింద జాయిన్ అవుతారు అక్కడ ఎవడో కుక్కుంటాడు ఏదో వీడు అది అవుతాడో అలా అనుకున్నాను తప్పిస్తే దీనికోసం ఒక విద్యా సంస్థ ఉంటుంది దాంట్లో వీళ్ళు పెద్ద డిగ్రీలు తెచ్చుకుని వాళ్ళ జీతాలు ఈ సైంటిస్టు కంటే కూడా చాలా ఎక్కువ ఉంటాయని తెలిసేప్పటికీ నాకు సగం జీవితం వెళ్ళిపోయిన తర్వాత తెలిసింది నాకు శుద్ధ కోనసీమ అమాయకులుగా ఉండేవాళ్ళం ఇలాంటివి ఉంటాయని తెలిసింది కాదు కానీ తర్వాత తెలిసింది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ దాంట్లో షెఫ్ సెక్షన్ ఉంటుంది దానికి పాఠానికి మొదలుపెట్టారు ఆ పుస్తకాలు ఏవో ఉంటాయి వాళ్ళు ఏమని చెప్తారండి పరమార్థం ఏమని చెప్తారండి భోజన భోజ్య విద వీళ్ళకి సంస్కృతంలో సూపకారాహారు సూప నిజంగా సూప్ అనేది ఆ పప్పు అనుకోండి అయినా ఇది చూడండి సుష్ఠు పీయతే కరోతి ఇది సూపకారహ ఇది ఎలా ఉంది సుష్ఠు పీయతే ఆనందంగా త్రాగబడి దిగ్గలు దానికి సూపం అని పేరు సూపం సూపే సూపా అని అకారాన్ని సూపం కరోతి ఇది సూపకారహ సూపాన్ని తయారు చేసేవాడు కాబట్టి సూపకారుడు సూపకారుడు అంటే ఎవడో తెలిసిన హెడ్ షెఫ్ వాడు పప్పులు కూరలు వాడు చేయడు వాడు చే వాడు చెప్తాడు వీళ్ళు అసిస్టెంట్లు చేస్తారు వాడు హెడ్ షెఫ్ ఏం చేస్తాడు సూప్ చేస్తాడు ఎందుకంటే సూప్ ది టాప్ మోస్ట్ తర్వాత ముఖ్యంగా తమిళనాడు కేరళ అండ్ కర్ణాటక అక్కడ హెడ్ షెఫ్ హెడ్ కుక్ అంటారు హెడ్ కుక్ రసం తప్పింకేది చేయ రసం అంటే సూపే కదా సూప్గా రసం అని పేరు మామూలుగా పప్పు కూర అయిన తర్వాత రసానికి వస్తారు మన వాళ్ళు ఏదైతే పాశ్చాత్యులు అయితే ముందు రసంతో ప్రారంభం చేస్తారు వాళ్ళు దానికి అడ్వర్టైజర్ అని పేరు ఉడితే వరస క్రమంలో మార్పు తప్ప ఈ హెడ్ కుక్ ఏం చేస్తాడంటే సూప్ చేస్తాడు అంటే రసం చేస్తాడు ఆ రసం కూడా ఇలా మిగతావి చేయడు మిగతావి చెప్తాడు అరే వంకాయ కారం పెట్టి కూరకంట్రా అని వాళ్ళకి అసిస్టెంట్లు ఉంటారు వరద మంది అరే నువ్వు పప్పు చేయి మామిడిగా పప్పు నువ్వు చేయి నువ్వు వంకాయ కారం పెట్టి కూర నువ్వు చేయి అని వాళ్ళకి బురమాయిన్ చేసి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి ఆయన ఆఫీస్లో కూర్చొని ఏవో నువ్వు డబ్బులు వసూలు చేసుకోవడం చూసుకుంటూ కూర్చుంటాడు అప్పుడు వీడికి అసిస్టెంట్ ఉంటాడు వాడు ఆ గుండిగా నిండా నీళ్లు మరిగించేసి పోపు సామానం అంతా రెడీ పెట్టి వాడు అప్పుడు చెప్తాడు సార్ అంతా రెడీగా ఉందని చెప్తాడు వస్తున్నానని అప్పుడు గెరెట వేసుకొస్తాడు రసం పోపు పెట్టేసి మళ్ళీ వెళ్ళిపోతాడు అతను హెడ్ కుక్ ఆ రసం ఒక్కటి చేస్తాడు అతను మితా వితరీంచేది మిగతా అంతా సూపర్వైజరీ రోలే అని చేతనే హెడ్ కుక్కి సూపకార అని పేరు సూప్ చేస్తాడు కాబట్టి ఈ సూపకారులు ఏమన్నారంటే ఆ భోజ్యమే తత్వము అదే తత్వము పాకశాస్త్రంలో వాళ్ళు ఏమన్నారంటే పాకశాస్త్రం ఆరంభంలో ఆ పరమేశ్వరుడు సృష్టికర్త ఈ జగత్తును సృష్టించాలని సంకల్పించిన జగత్తును తీరా సృష్టించిన తర్వాత వీళ్ళకి భోజనం లేకపోతే ఈ సృష్టి అంతా వ్యర్థమైపోతుందనే అభిప్రాయంతో ముందు పాకశాస్త్రాన్ని నిర్మాణం చేసి భోజ్యాన్ని ఒక తత్వంగా ఎస్టాబ్లిష్ చేసి ఆ తర్వాతనే ప్రాణులను సృష్టించాడు అనే ఆరంభం అవుతుంది దట్ ఈజ్ హౌ పాక శాస్త్ర బిగిన్స్ సంస్కృతంలో ఉందే అలా ఆరంభం అవుతుంది ఆయన భోజ్యం ఏదైతే కలదో దానికి నాలుగు లక్షణాలు ఉంటాయని చెప్పాడు సౌరభ్య సౌరస్య సౌహిత్య అండ్ సౌరూప్య అనే నాలుగు లక్షణాలు ఉండాలి భోజ్యము అని ఆ సృష్టికర్త బ్రహ్మదేవుడు నిర్మాణం చేశాడు సౌరభ్య అంటే అది పరిమళాన్ని కలిగి ఉండాలి గుమఘుమలాడుతూ ఉండాలి అంతేగాని సమ్ కైండ్ ఆఫ్ సిల్లీ స్మెల్ రాకూడదు గుమఘుమలాడుతూ ఉండాలి ఇప్పుడు ఇది వాసన బాగులేదని అంటే మీరు వాసన గురించి చింత చేయకండి కలుపుకుని నోట్లో పెట్టుకుంటే దాని పిచ్చి మీకు తెలిస్తే వదిలిపెట్టరు అని అన్నాడు అనుకోండి ఎంత అద్భుతం వాడు అన్నమాట యథార్థమే అయినప్పటికీ కూడా మీరు దాన్ని నోట్లో పెట్టుకోలేరు ఆ వాసన మీరు తట్టుకోలేరు ఒకసారి నేను చీజు లండన్లో చీజ్ కొనడానికి ఎవరిలో వెళ్తే వాళ్ళతో నేను వెళ్ళాను చీజ్ షాప్ ఎక్కడ చూసినా చీజే సిక్స్ మంత్స్ ఓల్డ్ చీజ్ త్రీ మంత్స్ ఓల్డ్ చీజ్ ఫంగస్ కూడా పట్టేసి ఆ బ్లూ చీజ్ అని ఏదో ఆ ఫంగస్ కూడా రుచేట అలా చెప్తారు నన్ను టేస్ట్ చేయండి అని ముక్క కట్ చేసి నా చేతిలో పెట్టారు నేను చెప్పాను చేసి అవునా దిస్ ఈస్ ది వరల్డ్లో లండన్ టూరిస్టులు ఎంతమంది వస్తే అంతమంది వచ్చి ఈ చీజ్ కొనుక్కు నేను మీరు టేస్ట్ చేయమని ఇస్తున్నాను మీకు నేను అర కేజీ కేజీ గిఫ్ట్ ఇస్తానంటే కూడా నో ఐ డోంట్ వాంట నోట్లో నో because it is smelling rotten kavate saurabhyam <laughs> undalundu parimala gandha mukku ghumu ghumuladalu <laughs> ante afvanisthunnattu undadu ee vasanalu suvasu parimalamo randi randi mem wait chestunnam mee kosam ani afvanisthunaya ani varninchar walmiki maharshi alaa undadu choodaaniki saurupyam choodaaniki andamga anjathane ఈ ఈ హోటల్ మేనేజ్మెంట్లో ఈ సౌరూప్యము అనేది ఒక టాపిక్ అది ఒక డిపార్ట్మెంటు హౌ టు ఆర్గనైజ్ ఇట్ కేక్ ఎలా ఆర్గనైజ్ చేయాలి తర్వాత ఫ్రూట్స్ ఎలా ఆర్గనైజ్ చేయాలి డెజర్ట్ ఎలా ఆర్గనైజ్ చేయాలి శాలడ్ ఎలా ఆర్గనైజ్ చేయాలి అది చూడగానే ఆనందం అనిపించాలి సౌరూప్యం తినడానికి మంచి రుచి ఉండాలి సౌరస్యం అంతా అయిపోయిన తర్వాత ఆరోగ్యానికి భంగం కలిగించకూడదు సౌహిత్యం అని నాలుగు లక్షణాలు ఉన్నటువంటి భోజ్యం ఏదైతే ఉంటుందో అది ఏ తత్వము కాబట్టి పరమార్థం ఏమిటి అంటే భోజ్యమే పరమార్థము అని సూపకారులు సిద్ధాంతీకరించారు ఈ హోటల్ అద్వైత వేదాంత సభ అవుతోంది సభ ఆత్మ బ్రహ్మ ఒకటా వేరు వేరా అద్వైతమా తత్వం పరమార్థమేట చర్చ చేస్తున్నారు పన్నెండు అయింది ఓ పండితుడు అన్నారేరా భోజనాలు ఎన్నింటికి ఏమిటి అసలు ఏమి తెలవరా ఏమిటి నీరసం వస్తుంది ఎండాకాలం కూడా పైగా భోజనాలు అన్ని రెడీగా చూసినామన్నారు సరే నేను కుర్రాన్ని వెళ్ళి చూసి వచ్చి అన్ని కోపులు కూడా పెట్టమైపోయి అంతా రెడీగా ఉంది వాళ్ళు పర్మిషన్ దేవతార్చన ఒకటి మిగిలిందిటే అది అయిన వెంటనే అంటే మరి దేవతార్చన చేసి ఆయన వచ్చాడే ఆయన ఆయన ఏమిటి ఆయన ఎందుకు తెలియజేస్తున్నాడు ఆయన సంగతి ఏమిటో కొనుక్కోటంటే దేవతార్చన ఆయన అన్నాడు నేను దేవతార్చన చేసేసి కూర్చున్నానండి నా తరఫు నుంచి ఆలస్యం ఏం లేదు కూడా అయిపోతుంది మీరు పర్మిషన్ ఇచ్చేసి పెట్టాడే మీ సభ అవ్వలేదేమో మేము అవ్వలేదు వెంటనే ఈ మాట చెప్పాను ఇగో అయింది సభ పూర్తి అయింది ఈ మిగిలిన చర్చ మళ్ళీ సాయంకాల సభలో చేస్తాము అని ఆ క్షణంలో పూర్తి చేసి ఆ ఇంక నైవేద్యం పెట్టండి మీరు ఏమి నైవేద్యం పూర్తి చేయండి ఏమైనా మధ్యాహ్న సంధ్యావందనాలు ఎవరైనా చేసి వాళ్ళు ఉంటే గమ్ము చేయని ఊరికి చేదస్థం పెట్టుకోండి గమ్ తొందరగా మొదలు పెట్టండి అని పన్నెండు పావు అయ్యేటప్పుడు ఒడ్డంలో పూర్తయ్యేది దీన్ని బట్టి పరమార్థం ఇప్పుడు ఏమిటి ఆత్మయా భోజ్యమా మీరు చెప్పండి భోజ్యమే పరమార్థం ఇప్పుడు అప్పుడు ఆ సూపకారుడు అన్నాడు ఇంతదాకా ఆత్మ బ్రహ్మాంతో మైతో కనపడుతున్నాయండి అవన్నీ కూడా సెకండరీ ప్రైమరీ ఈజ్ భోజ్యం భోజ్యం ఇది భోజ తద్విధ సోమ్ ఇది ఇంతవరకు పూర్వపక్షం దీని మీద సిద్ధాంతం చూడండి భోజ్యం పరమార్థం ఎన్నడు కాజాలడు ఎందుకంటే భోజనం అనేది ఆకలి తీరే సాధనము శరీరమునకు స్వస్థతని ఆరోగ్యాన్ని కలిగించే సాధనము పుష్టికరమైన ఆహారం అంటే శరీర స్వాస్థ్యం ఆరోగ్యానికి సాధనం తప్ప సాధనం కాదు శరీరానికి అది కూడా అహం కాదు శరీరంతో వీళ్ళు తాదాత్మ్యం చెందకుంటే వీడికి అసలు ఏమీ సంబంధం లేదు దాంతో కాబట్టి శరీర శరీర ఆరోగ్య తప్ప పరమార్థ సాధనము కాదు ఒకటి అయితే పోనీ శరీర సాధనమైంది కదా శరీరారోగ్య సాధనమైంది కదా కాబట్టి ఆ కారణంగా అది పరమార్థం కాకూడదా కాకూడదు ఎందుకంటే శరీరమే పరమార్థం కాదంటు అంటే శరీరారోగ్య సాధనమైన భోజ్యం పరమార్థంలో ఉంటుంది ఇదొకటి తర్వాత పరమార్థం అంటే ఏది నశించదో ఏది కాలమునకు అతీతమో అది పరమార్థం అంటారు ఒక శ్లోకం ఒకటి ఉంది ఎత్ సంస్కృతం చాణం సాయం సాయం పచ్చ వినశ్యతి పొద్దున్న ఆ పప్పు అయితే పెరుగు అబ్బా ఎంత కమ్మగా ఉంది ఎంత తీయగా ఉంది అమృతప్రాయంగా ఉంది అని అందరూ లొట్టలు వేసుకుంటూ భుజించారు సాయంకాలం అయింది అదే పెరుగు మిగిలి ఉంటే వడ్డిస్తే ఏమంటారు పాడైపోయిందండి పొద్దున్న అంత అద్భుతంగా ఉన్న పెరుగు సాయంకాలం అయిపోయి వినాశం అయిపోతూ ఉంటుంది భోజ్యం అంటే అలా ఉంటుంది భోజ్యం తత్వం ఎలా అవుతుందా ఆ భోజ్యాన్ని నేను గొప్పగా చేస్తున్నానని ఈ సూపకారుడు అన్నాడు ఈ సూపకారుడే ఆత్మతత్వం అవుతుంది కానీ వాడు తయారు చేసి పోప్పు పెట్టిన పురుషు తత్వం అవుతుందండి సినిమాతత్వమా సినిమాను చూసిన ద్రష్టతత్వం అవుతాడా కాబట్టి సో తదీయ రససంపృష్టే కాయే కానామ నిత్యత పొద్దున్న తయారు చేసిన పాకము సాయంకాలం అయ్యేపటికి చెడిపోతుంది అలాంటి పాకంతో పుష్టమైనటువంటి ఈ శరీరము నిత్యం ఎప్పుడైనా ఎందుకు అనుకుంటావా తినీ ఆహారం ఆ పులుసు లేకపోతే కూర అలాగ అట్టి పెట్టారనుకోండి సాయంకాలం వేపటికి వాసన వస్తుంది అదిగో అలాంటి ఆహారంతో నిర్మాణమైంది దేహం అంచేతనే ఈ దేహం కూడా ఒక్క పూట స్నానం చేయబోతే ఏమిటవుతుంది దీన్ని బతుకు ఇది కూడా వాసన వేస్తుంది మీరు ఎంత శుచిగా శుభ్రంగా ఆరోగ్యంగా మందులు మందులు మాకులు తర్వాత థానిక్కులు ఇలాంటివన్నీ ఆయుర్వేదం మందులు వీటన్నింటినీ వేసి దీన్ని బాగా పోషించి పోషించి పెట్టినా ఇది భస్మం అయిపోతుంది అయితే భస్మం అవుతుంది లేకపోతే మట్టి అవుతుంది లేకపోతే పక్షుల రెట్ అవుతుంది అని భాగవతంలో వర్ణించారు మూడు మూడు చెప్పారు దీనికి దీన్ని నేలలో పాతి పెడితే అవుతుంది నిప్పుల్లో కాలుస్తే బూడిదవుతుంది ఏమీ చేయకుండా వదిలేస్తే పక్షుల రెట్ట అవుతుంది ఎందుకంటే పక్షులు అవి తింటాయి దట్ ఈస్ ఆఫ్ దిస్ బాడీ అటువంటి కాయమునందే నిత్యత్వం లేదు ఈ కాయానికి పుష్టినిచ్చేటువంటి ఆహారము అది నిత్యము అది పరమార్థం అవుతుంది కాబట్టి భోజ్యమే తత్వము అనే సూపకారుల యొక్క ప్రతిజ్ఞ ఏదైతే ఉన్నదో దట్ ఈస్ రిజెక్టెడ్ భోక్తృత్వం కానీ భోజ్యము కానీ భోగము కానీ పరమార్థము ఎన్నిటికీ కాదు భోగం అనేది భోగము భోగాన్ని బట్టి భోజ్యము భోక్తృత్వము ఉంటాయి భోగం అనే ఒక అనుభవం భోగం అంటే ఎంజాయ్మెంట్ ఎంజాయ్మెంట్ ఉంటే ది ఎంజాయిడ్ ది ఎంజాయర్ అనే స్టేటస్లు ఉంటాయి భోగం అనేది ఇట్ ఈజ్ నెవర్ ఇంట్రెన్సిక్ టు స్వరూప స్వరూపంలో భా ఆత్మస్వరూపంలో భాగం కాదు అది భోగం అనేది ఇన్సిడెంటల్ తర్వాత ఆ వికారాన్ని పొందిన మనస్సుతోటి తాదాత్మ్యాన్ని చెందినప్పుడే భోగం తాదాత్మ్యావస్థ తప్ప భోగం అనేది అది వస్తుస్వరూపం కాదు ఇప్పుడు ఉదాహరణకి ఒకడు ఒకడు దుఃఖిస్తున్నాడు దుఃఖిస్తుంటే ఎందుకంటే దుఃఖిస్తారు అని వాళ్ళు పెద్ద మనిషి చెప్తారు చెప్తే మరి దుఃఖించకపోతే ఏం చేస్తామండి మాకు వచ్చిన కష్టం అలాంటిది అని వాడు నేను ఓ అలాగా మంచిదే నీ కష్టం వచ్చిన మాట వాస్తవమే కానీ దుఃఖించటం వల్ల ఏమిటో ప్రయోజనం దుఃఖించటం బానే నీ కర్తవ్యాన్ని చేయని చెప్పబోయేది లేకపోతే అలాగే ఎలాగంటే కష్టం వస్తే తెలుస్తుంది దుఃఖించకపోతే మరి ఇంకేం చేస్తాం అన్నాడు అంటే అంత మూర్ఖత్వంగా కూడా ఉంటారు ఈ దుఃఖించేవాళ్ళు కూడా సో ఒకసారి ఏమైందంటే ఈ ఆర్చిల్ లాంటివి కట్టేస్తూ ఉంటారు రోడ్డు వేయరు కానీ రోడ్డు పక్కన ఆర్చిలు కట్టేస్తారు ఆ ఆర్చి కట్టేప్పుడు సిమెంట్ సరిగ్గా వేయడం పెట్టి కట్టేస్తారు మోస్ట్ పూర్ వర్త్మన్షిప్ ఆర్చి కూలిపోయింది కూలిపోయి ఒకటి చచ్చిపోయాడు దాని కింద పడి చచ్చిపోతూ ఉంటే చచ్చిపోతే వాడి భార్య వాడి తల్లి వాడి బంధువులు చుట్టుముట్ట ఉండే అందరూ కలిసేసి సామూహికంగా దుఃఖించేస్తున్నారు రోడ్డు అడ్డంగా ఎప్పటికైనా వాళ్ళు లేవాలి ట్రాఫిక్కి వెళ్ళాలి అది అవ్వాలి కదా అట్రా ఈ లోపల పోలీసులు వాళ్ళు వచ్చారు ఎవడు మాత్రం ఏమంటాడు ఎందుకంటే ఇది వాళ్ళు దుఃఖిస్తున్నారే ఎవడో పోయిన మాట వాస్తవం ఆ శవం అక్కడే ఉంది సో హూ విల్ టాక్ ఎనీథింగ్ ఎవరో చెప్పారు తప్పకుండానే అంటే వాళ్ళు ఆఖరికి ఏం తెలిసారంటే లక్ష రూపాయలు నష్టపరిహారం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించాక మేము ఎక్కడి నుంచి బాడ్యం తీయమని చెప్తారు ఎక్కడికి తేలిందో చూడండి కాబట్టి వీళ్ళు దుఃఖిస్తున్న దుఃఖం ఎలాంటి దుఃఖం అంటాను దాంట్లో కూడా కొంత ఇబ్బంది ఉంది అంటే ఆ తల్లి లేకపోతే భార్య లేకపోతే పిల్లలు పాపం దుఃఖిస్తూ ఉంటారు చుట్టుపక్కల వాళ్ళు చెప్పి పెడతారు మీరు మీకు ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చేదాకా మీరు ఇక్కడి నుంచి కదలద్దు అని చెప్పి పెడతారు అప్పుడు ఆ దుఃఖానికి ఒక ప్రయోజనాన్ని వాళ్ళు క్రియేట్ చేస్తారు బిగిన్ విత్ వీళ్ళకి లేకపోవచ్చు కొంతసేపు తర్వాత ప్రయోజనం వస్తుంది ఇప్పుడు పోలీసులు వచ్చి చెప్పారు ఇదంతా పేపర్లో వచ్చింది పోలీసులు వచ్చి చెప్పారు చెప్తే లక్ష రూపాయలు నష్టపరిహారం ఇచ్చేదాకా ఇది సార్ ప్రభుత్వం ప్రాజెక్టు కాదండి మీరు ఆర్చిపెట్టుకుంటున్నారు బస్తీకి ప్రైవేట్ ప్రాజెక్ట్ ఇది ప్రభుత్వం ఎందుకు ఇస్తుంది ప్రభుత్వం అంటే ఎవడుంటాడా పోలీస్ ఆఫీసర్ ఇస్తాడా తహసీల్దారో కలెక్టర్ రావాలి ఎక్కడున్నట్టు కలెక్టర్ ఎవరు లేరు ఇక్కడ రేపు పొద్దున్న వస్తారు వాళ్ళు తెలిస్తే రాకపోవచ్చు కూడా వీడు ఎవరిస్తాడు హామీ కాదు మీరు రిప్రజెంటేట ఒక రిప్రజెంటేషన్ రాసి ఇద్దరు మీరు ముందు ట్రాఫిక్ ఆగిపోయింది లేవండి రిప్రజెంటేషన్ పంపిస్తాం కదా ప్రైవేట్ ప్రాజెక్ట్ ఎవడిస్తాడు అని ఏదో చెప్పాను సో ఇలా ఉంటాను జనం ఆ దుఃఖానికి కూడా ఒక వ్యవస్థే ఉండదు అది కూడా క్వశ్చనబుల్గా ఉంటుంది ఎనీవే సంథింగ్ దట్ దిట్ ఒకటి దుఃఖిస్తున్నాడు మహాత్ముడు అడిగాడు దుఃఖం దుఃఖం మాకు దుఃఖం ఉంటుందంటే అప్పుడు మహాత్ముడు ఎంతసేపటి నుంచి దుఃఖిస్తున్నావు అండి ఓకే అరగంట అంత అంతకుముందు దుఃఖించలేదు కదా అరగంట నుంచే కదా ఏమాత్రం సేపు దుఃఖిద్దాం అనుకుంటున్నావు రాత్రి తొమ్మిది అయింది ఇంకా ఎంతసేపు దుఃఖిద్దాం అనుకుంటున్నాం పన్నెండు పన్నెండు ఒంటి గంట దాకా దుఃఖిస్తావా ఒకప్పుడు టీ పంపించమంటావా ఎందుకంటే ఒంటి గంట దాకా దుఃఖించాలంటే ఒకప్పుడు టీ తాగితే మంచిది అని చెప్పి లేచక్కడ కాబట్టి దుఃఖం అనేది అది వచ్చి ఓడింది ఒక స్టేట్ ఆఫ్ మైండ్ తోటి ఐడెంటిఫై అయితే దుఃఖం కానీ లేకపోతే దుఃఖమే కాదు ఏమిటి దుఃఖం కుదే దుఃఖం దుఃఖం అని దుఃఖించుకుంటుంటే ఏమైనట్టు వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు పోయి వాళ్ళు పోతూ ఉంటారు ఈ దుఃఖించిఓడు పోతాడు వీడు నిలబడ్డవు కాబట్టి భోగము అనేది సుఖమయ్యేది దుఃఖమయ్యేది ఇట్ ఈస్ నాట్ ఇంట్రెన్సిక్ టు ది వస్తు అదొకటి మీరు గమనించాలి భోగాన్ని పట్టుకుని తత్వాన్ని నిర్ధారించవద్దు భోగాన్ని బట్టి తత్వము ఆత్మభోక్తను లేక ఆత్మ పరమతత్వము భోజ్యమును అలా నిర్ధారించవద్దు ఎందుకంటే భోగం అనేది ఒక మనోవికారం తప్ప మరేమీ కాదు దానికి దృష్టాంతంగా ఇప్పుడు ఓ దృష్టాంతం చెప్తారు ఇంకో దృష్టాంతం చెప్తారు ఒక ఒక అమ్మగారు దుఃఖిస్తున్నారు బాగా దుఃఖంగా ఉన్నారు ఏమో దుఃఖిస్తున్నారు అంటే ఏం చెప్పమంటారండి మా అబ్బాయి పరీక్ష ఫెయిల్ అయ్యాడు రెండో అబ్బాయి పరీక్ష ఫెయిల్ అయిపోయాడు ఎన్నో పూజలు చేసామో పరిస్థితి పూజడికి సంబంధం ఏంటండి ఇప్పుడు కృష్ణుడు చదువుకుని శోషణ ఏడ్చి వాడికి ఉన్న ఇంటెలిజెన్స్ పోషించి ఎంత ఉంటుందో దానికి తగ్గట్టు అపేక్ష నమస్కారం చేసుకుని ఏ రాకుండా ఆ టైంలో కలిసి రావటం కోసం దేవుడికి విఘ్నే నమస్కారం చేసుకుని వెళ్ళి రావాలి వచ్చిన రిజల్ట్ స్వీకరించాలి కానీ ప్రతిదానికి అలా దేవుడికి ముడి పెడుతుంటే అది ఆ దేవతావాదం కూడా సరికాదు అది రాబోతోంది దేవతావాదం వచ్చి వచ్చేసిందే ఏమో చూద్దాం సో రాబోతోంది వచ్చేటప్పుడు వస్తుంది సో అలా సరికాదు అది వాట్ ఎవర్ సో ఆవిడు దుఃఖిస్తున్నారు వాడు పరీక్ష ఫెయిల్ దుఃఖిస్తున్నారు అప్పుడు నేను అసలు ఏమిటో ఈ వాతావరణం ఎలా వస్తుందో చూద్దామని ఎక్స్పెరిమెంటే నేను అడిగాను మీ పెద్దబ్బాయి ఎలా ఉన్నాడు నేను అడిగాను పెద్దబ్బాయి అమెరికాలో ఉన్నాడు వెంటనే ఆమె ముఖంలో నవ్వు వచ్చింది ఇమీడియట్లీ పెద్దబ్బాయి బానే ఉన్నానండి మొన్నే ఫోన్ కూడా చేశాడు ఈజ్ టుయింగ్ వెరీ వెల్ అని నవ్వు వచ్చింది ఇలా ఉంది తీసారా రెండో అబ్బాయి వెంటనే పెద్దబ్బాయి ఎప్పుడైతే గుర్తుకొచ్చారో ఈ రెండో అబ్బాయి ఫెయిల్ అవ్వడము దానివల్ల వచ్చిన వికారము అదంతా పోయి మెంటల్ స్టేట్ ఎప్పుడైతే మారిపోయిందో దుఃఖం పోయి సుఖం వచ్చేసింది ఈ లోపల సరే నేను వెయిట్ చేస్తున్నాను ఆవిడ ఆ సుఖావస్థ ఒక నిమిషం కొంత ప్రొలాంగుడ్గా ఉంది రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఆవిడ పెద్దబ్బాయి గురించే మాట్లాడారు ఆ మాట్లాడుతున్నంతసేపు ముఖంలో నవ్వు కళ ఆ సుఖానుభవం మనకి తెలుస్తూనే ఉంది మళ్ళీ ఇంతట్లోకి వీడు పరీక్ష ఫెయిల్ సంగతి గుర్తుకొచ్చింది అంటే ముఖం మీద ఏదో ఒక తడుగుండ పెట్టేసి ఆ సుఖాన్ని అంతని ఆ సుఖం పోయి మళ్ళీ దుఃఖంలో పడిపోయి కాబట్టి ఇప్పుడు సుఖము భోగమంటే సుఖభోగమైనా అవుతుంది దుఃఖ భోగమైనా అవుతుంది ఏదైనా భోగమే కాబట్టి భోగము తత్వం ఎలా అవుతుంది భోగం ఇట్ ఈజ్ ఆల్వేస్ ఇన్సిడెంటల్ అండ్ అ ప్రోడక్ట్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ ఆ పరిస్థితి ఉంటే ఉంది లేకపోతే లేదు ఐడెంటిఫికేషన్ ఉంటే ఉంది లేకపోతే లేదు మీరు ఐడెంటిఫై కాలేదనుకోండి మీకు భోగమే లేదు నిర్వికారంగా ఉండిపోతారు ఐడెంటిఫికేషన్ లేకపోతే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చాయి పలా నా పార్టీ ఓడిపోయిందన్నారు ఓహో అన్నాను అదేవిడు ఓహో అంటున్నారు మీకేమీ సంబంధం అన్నారు అంటే నేనన్నాను ఏం సంబంధం ఏంటండి ఎప్పుడు ఎగ్గిన పార్టీ వాళ్ళు రాజ్యం వెళ్తారు దీంట్లో నష్టమే వచ్చింది వట్ ఈజ్ యువర్ ప్రాబ్లం వట్ ఆర్ వై షుడ్ దిస్ పర్టికులర్ పార్టీ విన్ మైనారిటీ అదర్ పార్టీ సో నిర్వికారంగా ఉండడానికి అవకాశం ఉంది ఆయన నిర్వికారంగా ఉండలేకపోయాడు ఎందుకని బికాస్ ఈ ఐడెంటిఫైడ్ విత్ ఎ పార్టీ కాబట్టి భోగం అనేది ఎప్పటికీ స్వరూపంలో భాగము కాదు ఆ విషయాన్ని ముందు అర్థం చేసుకోవాలి తర్వాత సూక్ష్మ ఇది సూక్ష్మవిధ స్థూల ఇది తద్విధ మూర్త ఇది మూర్త విధ అమూర్త ఇది చద్విధ ఆత్మ సూక్ష్మమా స్థూలమా రెండు పక్షాలు స్థూలమా సూక్ష్మమా అంతే వెంటనే రెండు సిద్ధాంతాలు ఉంటాయి సూక్ష్మం సిద్ధాంతం ఒకటి స్థూలమనే సిద్ధాంతం మరొకటి ఉంటుంది ఉంటాయా మూడు ఉంటాయా చెప్పండి మీరు మూడు ఉంటాయి మూడోది స్థూలానికి సూక్ష్మానికి మధ్యలో ఇంకొండు ఉంటాడు వాడి పేరు అదో సిద్ధాంతం మధ్యమ పరిమాణము మధ్యమ పరిమాణం అంటే డిఫినిటివ్ వాల్యూమ్ ఉంటుంది ఆత్మకి డిఫినిటివ్ వాల్యూమ్ సూక్ష్మ అంటే వాల్యూమ్ లెస్ స్థూల అంటే టూ టూ బిగ్ మధ్యమ పరిమాణం ఆ కాదు సర్వవ్యా స్థూల కాదు సర్వవ్యాపకము మధ్యమ పరిమాణము అని మూడు లెవెల్స్ ఉంటాయి మూడు సిద్ధాంతాలు ఇప్పుడు ఆత్మ సూక్ష్మము ఎంత సూక్ష్మము అణు పరిమాణము అణు అణు స్థాయిలో ఉంది అని ఒక సిద్ధాంతం నిజానికి రామానుజాచార్యుల యొక్క ద్వైతవాదుల యొక్క సిద్ధాంతం అలాగే ఉంటుంది రామానుజాచార్యుల సిద్ధాంతం ఏంటంటే ఆత్మ అణు పరిమాణము అనువంతము అదేంటంటే ఆత్మ అనువంత అణువంటే అత్యంత సూక్ష్మం అణు అంటే ఆటమ్ అంటే ఈ మోడర్న్ అటామిక్ థీరీ అవన్నీ మీరు పిక్చర్లో తీసుకోదు వెరీ స్మాల్ అని అర్థం వెరీ స్మాల్ మై న్యూ టెస్ట్ అణు పరిమాణం ఆత్మ వాస్తవంలో మధ్వాచార్యులు కూడా అదే సిద్ధాంతం అనుకుంటాను ఆయన ఓ భాష్యం ఉంది అణుభాష్యము అని పేరు దానికి అయ్యే వాట్ ఈస్ ది కనెక్షన్ ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ మేబీ జీవుడు అనుపరిమాణుడు అని దాంట్లో ప్రూవ్ అనేసి ప్రతిపాదిస్తారో ఏదో మొత్తానికి ఆత్మ అనుపరిమాణము అని చెప్తారు వైష్ణవ సిద్ధాంతాలు రామానుజ మధ్వ రెండు వైష్ణవే వాళ్ళు ఆత్మ అనుపరిమాణము అని చెప్తారు అంటే అంత పిసరంత ఉంటుంది అది ఈ దేహం నిద్రపెట్టేసి వైకుంఠానికి వెళ్తుంది వైకుంఠ ఈ అణుపరిమాణం కలిసి వైకుంఠానికి వెళ్ళడానికి విమానం ఎందుకు బాడీ లాంటిది వెళ్ళాలంటే విమానం కానీ ఇది ఇది వెళ్ళడానికి ఉఫ్ అని వస్తే ఇక్కడి నుంచి కదా అంటే దానికి ఏదో విమానం అని ఇదని అదని ఏదో చెప్తారు ఈ విమానం అనేది దట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్ అది పురాణంలోకి రావచ్చు పురాణం లేకపోతే ఏదో సూర్యకాంతులు కూడా వెళ్తుందని చెప్తారు ఉపనిషత్తులలో అయితే సూర్యకిరణాలను చెప్తారు పురాణంలో అయితే ఇంకొంచెం స్థూలంగా విమానం వస్తుంది విమానం ద్వారా వెళ్తారు విమానం రావడం ఏమిటండి ఏదో ఇంకంత నడుస్తుంది అన్నీ నడుస్తాయి ఎనీవే ఈ అణు పరిమాణం గల్లా అక్కడికి వెళ్తుంది దీని మీద పూర్వపక్షాలు సిద్ధాంతాలు ఉంటాయి వీళ్ళు వైకుంఠానికి వెళ్ళాడు అనుకోండి అక్కడ అణువుగానే ఉంటాడా పెద్దవాడు అవుతాడా అక్కడ ఏదో దివ్యదేహాన్ని పొందుతాడు ఆ దివ్యదేహంలో అణు పరిమాణంలో ఉంటాడు ఎందుకంటే సారూప్యం అని చెప్తారు అంటే వైకుంఠానికి వెళ్ళిన వాళ్ళందరూ విష్ణువు వేసుకునే వేషం లాంటి వేషం వేసుకుంటారు ఇది ఎలాగంటే ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే నర్సులు అందరూ ఒకే వేషంలో ఉంటారు నర్సు అంతే ఒకే వేషం ఎక్కడైనా ఆశ్రమానికి వెళ్తే సాధువులు అందరూ ఒకే వేషంలో ఉంటారు ఏదో ఓవరాల్ వేసిన చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటే ఓవరాల్గా ఒకే వేషంలో ఉంటారు అలాగే వైకుంఠానికి వెళ్తే ఈ భక్తులు అందరూ ఒకే వేషంలో ఉంటారు ఆ వేషం కూడా ఎవరు విష్ణువు వేసుకునే వేషమే వీళ్ళు వేసుకుంటారు ఆ పర్మిషన్ వీళ్ళకి ఇవ్వబడుతుంది దానికి సారూప్య ముక్తి అనిప స్వరూపం సమాన రూపం అలా చెప్తారు సో అక్కడికి వెళ్తే అక్కడేదో కొత్త రూపాన్ని వేసుకుంటారు దివ్య రూపాన్ని వేసుకుంటారు త్రిపుండ్రాలు ఇవ్వి ఉంటాయి సో అలాంటి ఇక్కడ రోజు కడుక్కుని మళ్ళీ పెట్టుకుంటూ ఉండాలి ఇంకా అక్కడ కడుక్కోవడానికి మళ్ళీ పెట్టుకోవడానికి ఇది అలా తరవలెట్టుగా ఉండిపోతాయి అదేదో దివ్యంగా వస్తుందని ఏదో చెప్తారు మొత్తంగా అనుపరిమాణ ఆత్మ అని అలా చెప్తారు అంటే ఎప్పుడు కూడా ఈ సిద్ధాంతాల్లో ఉండే అవకతవకల గురించి నేను అలా చెప్తున్నాను మరొకటేం కాదు ఆత్మ విభు సర్వవ్యాపకము అని సాంఖ్యులు చెప్తారు వాళ్ళ సర్వవ్యాపకము అంటే వేదాంతుల సర్వవ్యాపకంలాగా కాదు వేదాంతుల సర్వం మిథ్య సాంఖ్యుల సర్వం సత్యం జగత్తు సత్యం కాబట్టి వాళ్ళ సర్వవ్యాపకం అంటే నెక్లెస్లో బంగారం వ్యాపించినట్టు కాదు ఇనుపగుండులో కాలిన ఇనుపగుండులో అగ్ని వ్యాపించినట్టు ఇనుపగుండు ఇనుపగుండే అగ్నే అగ్నే కానీ ఈ అగ్ని ఇనుపగుండు అంతా వ్యాపించి ఎక్కడ చూసినా లోపల కానీ పైన కానీ సర్వత్రా ఉష్ణం ఉంటుంది కాబట్టి కాలిన ఇనుపగుండులో అగ్ని వ్యాపించినట్టు అలాంటి సర్వవ్యాపకత్వం అంటే ఇటు సర్వవ్యాపకం ఉన్నా మీ ద్వైతానికి భంగం ఏం లేదు అది అలాంటి వాళ్ళు దేవాంతకులు వాళ్ళు సర్వవ్యాపకం అనేసారనుకోండి ఇంకా ఆత్మ సర్వవ్యాపకం విష్ణువు సర్వవ్యాపకం అంటే విష్ణు ఒక్కడే ఉంటాడు ఇంకేం ఉండదు ఇంకా జీవులు భిన్నంగా ఉండరు వాళ్ళు విష్ణువులో ఏకమైపోతారు అప్పుడు అద్వైతం అయిపోతుంది కదంటే అద్దెబ్బెబ్బే అబ్బో మేము మాకు తెలుసు వాళ్ళు దానికి అంతా వర్కౌట్ చేసి పెట్టుకుంటారు కాబట్టి ఈ సాంఖ్యుల సర్వవ్యాపకత్వం అలాంటిది సర్వవ్యాపకము ఉన్నదానికి ఒక పదం ఉంది దాన్ని విభూ అని అంటారు విభూ అంటే సర్వవ్యాపకము అర్థం కాబట్టి ఆత్మ ఇటే ఇటు సర్వవ్యాపకము అని వన్ ఎక్స్ట్రీమ్ అది సాంఖ్యలు అణుపరిమాణము అనదర్ ఎక్స్ట్రీం అని వైష్ణవులు మధ్యమ పరిమాణము అని జైనులు చెప్తారు జైన సిద్ధాంతం వాళ్ళు ఉన్నారే వాళ్ళు మధ్యమ పరిమాణము చెప్తారు మీకు తరుణ సాగర్జీ మహారాజ్ మొదలైన జైన పండితులు ఉన్నారు శ్వేతాంబర దిగంబర అని రెండు సెక్ట్స్ ఉన్నాయి జైనుల్లో ధర్మేంద్ర అనే ఆయన శ్వేతాంబర సెక్ట్లో పెద్ద పండితుడు దిగంబర సెక్టులో తరుణ్ మహారాజ్ ఆయన టీవీలో అక్కడ వస్తూ ఉంటుంది చాలా గొప్ప విద్వాంసులు ఆయన విద్వాంసులు వీళ్ళు వాళ్ళలో సెక్టులు ఉన్నప్పటికీ బేసికల్గా ఆత్మని వాళ్ళు అంగీకరిస్తారు ఆత్మ మధ్యమ పరిమాణము మధ్యమ పరిమాణం అంటే ఏమిటి కోడిలో ఆత్మ కోడి ఎంత ఉంటుందో అనుకుంటుంది ఏనుగులో ఆత్మ ఏనుగు ఎంత ఉంటుందో అనుకుంటుంది అంటే మరి ఏనుగు పుట్టినప్పుడు చిన్నదిగా ఉన్న తర్వాత పెద్దది అవుతుంది కదా అంటే ఏనుగు ఆత్మ ఎక్స్పాండ్ అవుతుంది వ్యాకోచం అంటారా వ్యాకోచం ఉంటుంది ఆత్మ వికసిస్తుంది రబ్బరు సాగినట్టుగా సాగుతుంది ఇప్పుడు వాళ్ళు పూర్వజన్మను అంగీకరిస్తారు ఈ జన్మలో ఏనుగై మళ్ళీ జన్మలో దోమ అయింది అనుకోండి ఆత్మ అప్పుడు ఈ ఆత్మ ఏమవుతుంది ఏనుగుదేహం అంతా వ్యాపించిన ఆత్మ దోమలో పట్టాలి ఇప్పుడు అంటే సంకోచం అవుతుందని చెప్తారు సంకోచ వ్యాకోచములు ఉంటాయి ఆత్మకి అని వాళ్ళు చెప్తారు ఈ విధంగా ఈ ఆత్మని పట్టుకుని ఎవరికి తోచినట్టు వాడు దాన్ని కలగాపలనం చేసి తగలబెట్టి పెడతారు వీళ్ళు దాన్ని ఎంతల్లా పాడు చేయాలో అంతల్లా పాడు చేసి పెడతారు వాళ్ళకి ఆత్మ తెలియకపోవడం చేత ఆత్మస్వరూపం తెలియకపోవడం చేత అలా పాడు చేసి పెడతారు భగవాన్ వణ మహర్షి అనేవారు ఆత్మ వాట ఆత్మ అంటే అయ్యి నేను నేను అనగానేమి తెలుసుకో దాని గురించి ముందే మధ్యమ పరిమాణము అని వీడు సిద్ధార్థం చేసి పెట్టాడు ఇంకా వీడేం తెలుసుకుంటాడు వీడు కలకాయ ఇలా కల నేను ఎవరు నేను మధ్యమ పరిమాణము అనుకుని బయటకు వచ్చేస్తాను కాబట్టి ముందే నువ్వు ఏ సిద్ధార్థం పెట్టద్దు ఓపెన్ దాన్ని ఓపెన్ అనరు దాన్ని ఓపెన్ మైండ్ అనరం ఇప్పుడు కూడా మన శాస్త్రాలు ఎలా ఉంటాయంటే హౌ టు థింక్ చెప్పరు వాట్ టు థింక్ చెప్తారు దేవుడు అన ఈశ్వరుడు అనగానేమి అది ఒక ఓపెన్గా పెట్టుకుని దా నేనగానేమి దాన్ని తెలుసుకుందాము అని ఉండదు వాట్ టు థింక్ ఈశ్వరుడు కైలాసంలో ఉంటాడు ఇలా అడ్డబుట్టు పెట్టుకుంటాడు ఆయనకు భార్య ఉంటుంది వాళ్ళకు పిల్లలు ఉంటారు అని ఇలా మొదలుపెట్టి చెప్తాడు వాట్ టు థింక్ చెప్తాడు తప్ప హౌ టు థింక్ చెప్పడు ఏ కొంత ఇనీషియల్గా ఇప్పుడు లెక్కలు నేర్పాలనుకోండి వాడు ఐదో ఐదో సంవత్సరాల పిల్లాడు ఉన్నాడు వాడికి ఇప్పుడు హౌ టు థింక్ చెప్తే వాడు ఏం తెలుసుకుంటాడు ముందు వాట్ టు థింక్ చెప్పాలి వన్ టూ త్రీ అని నెంబర్లో చెప్పాలి రే ఒకటి నెంబర్లు చెప్పించాలి వంద అంకెలు ఆ తర్వాత అరిథమెటిక్ అలాగే పదో తరగతి వరకునో ఇంటర్మీడియట్ వరకునో వాట్ టు థింక్ చెప్పాలి ఆ తర్వాత హౌ టు థింక్ చెప్పాలా ఏదో టైంలో చెప్పాలా వాడు పీహెచ్డీ వచ్చిన తర్వాత కూడా వాట్ టు థింకే చెప్తానంటే వాడు ఏం చేస్తాడు మన మత జీవితం అలా ఉంటుంది వాటి థింక్ నేర్చుకుంటాం ఏదో చిన్నప్పుడు ఉపనయనం ఏదో చేస్తారు చేసి ఆ మతం అంతా క్రామ్ చేసి పెడతారు మీరు గుర్రలో వాట్టు థింక్ నేర్చుకుంటాడు వీడు ఇంకా బతుకంతా అదే బల్లిస్తో కూర్చుంటాడు హౌ టు థింక్ అనేది అసలు ఆలోచనే చేయడు ఆ విధంగా ఫిక్స్ అయిపోయి ఉంటారు ఆ విధంగా తత్వం నుండి వంచితులు ఉంటారు కాబట్టి ఈ సిద్ధాంతాలు మూడు కూడా తప్పే ఓకే వేదాంతులను అడుగు ఏమో నువ్వేమంటావు ఆత్మకి ఏ పరిమాణం అంటావు నువ్వు ఆత్మ స్థూలం అంట ఆత్మ అణువ లేకపో అణువ అంటే సూక్ష్మ అయితే మధ్యమ పరిమాణమా లేక విభు పరిమాణమా అంటే వేదాంతులు ఏమని చెప్తారంటే చూడు ఆత్మ ద్రవ్యం కాదు ద్రవ్యమైతే పరిమాణం ఉంటుంది ఆత్మ పరిమాణము యొక్క డెఫినేషన్లో ఫిట్ కాదు ఆత్మ పరిమాణము యొక్క జ్ఞాత పరిమాణమును తెలుసుకునేది ఆత్మ ఇప్పుడు మీరు సినిమాకి వెళ్ళారండి సెవెంటీ ఎంఎం సినిమా చూశారు మీరు ఈ సెవెంటీ ఎంఎం థర్టీ ఫైవ్ ఎంఎం మీరు మీరు తగ్గి మీరేమీ అవరండి మీరు సెవెంటీ ఎంఎం అయితే సెవెంటీ ఎంఎం యొక్క జ్ఞాత థర్టీ ఫైవ్ ఎంఎం అయితే థర్టీ ఫైవ్ ఎంఎం యొక్క జ్ఞాత మీరు ఎన్నిఎంఎం అరే నేను ఎన్నిఎంఎం ఏమిటి నాకు వర్తించదా ఆ డెఫినెషన్ నాకు వర్తించదు ఓకే సినిమా మూడు గంటలు ఉన్నాయి మీరు ఎన్ని గంటలు ఉన్నారు నేను ఎన్ని గంటలు ఉండడం అండి ఆ కొలత ఆ మానము ఆ కొలమానము నాకు వర్తించదు నేను అతీతంగా ఉంటాను కానీ అదే రకంగా సూక్ష్మంగా ఉన్న వాటిని సూక్ష్మములని మధ్యమ పరిమాణం ఉన్న వాటిని మధ్యమ పరిమాణమని ఆకాశములే సర్వవ్యాపకం విభువైన దానిని విభువని తెలుసుకునే జ్ఞాతను నేను నా స్వరూపం జ్ఞానం జ్ఞానము పరిమాణాన్ని ప్రకాశింపజేస్తుంది తప్ప తాను ఒక పరిమాణానికి బద్ధమై ఉండదు సో కాబట్టి ఆత్మ పరిమాణ జ్ఞాతయే గాని పరిమాణము గలది కాదు అని ఒక మంత్రం చెప్తోంది కూడా అనూరణీయా మహతో మహీయానాత్మా చాలా అంతవరకు ఆ తర్వాత ధాతు ప్రసాదాన్ మహిమానము చేయతే వస్తుంది సో అణువు కంటే సూక్ష్మము మహాన్ను క విభువు కంటే గొప్పది అంటే జ్ఞానం అట్టి ఇప్పుడు జ్ఞానంలో మీరు జ్ఞానాన్ని గురించి బాగా తెలుసుకోవాలి ఇప్పుడు ఇది ఒక వస్తువు ఇది మరో వస్తువు ఏమండి దీని జ్ఞాన దీన్ని తెలుసు చూసే కన్ను దీన్ని చూసి కన్ను చూపు చూడబడే వస్తువులు రెండున్నాయి చూపులు రెండా ఒకటా దృశ్యంలో ఉండే భేదము దృష్టికి దృష్టి దృష్టి ఎందు ఉండదు చూపు దృశ్యములు పదు ఉన్నాయనుకోండి ఇప్పుడు దృష్టి ఒకటా పద ఒకటి ఓకే దృష్ దృష్టితో చూస్తున్నారు దృశ్యము చెవితో వింటున్నారు చూసినప్పుడు కలిగే జ్ఞానము రూపజ్ఞానము విన్నప్పుడు కలిగే జ్ఞానము శబ్దజ్ఞానము ఇప్పుడు నేనున్నాను ఇలాగా నేను చూడలేదు వింటలేదు నో రూపా నో నో శబ్ద నౌ వాట్ యా మై జ్ఞానము ఇప్పుడు కడు తెరిచాను టీవీ ఆన్ చేశాను రూపాన్ని చూస్తున్నాను శబ్దాన్ని వింటున్నాను సో ఇప్పుడు నాకేమొస్తుంది రూప జ్ఞానము శబ్ద జ్ఞానము రెండు కూడా వస్తున్నాయి కాబట్టి నేనేమిటి ఏమై రూప అరేమై శబ్ద ఐఎం నెదర్ రూప నార్ శబ్ద దెన్ వాట్ ఎమ్ఐం ది జ్ఞాన మరి రూపం శబ్దం కాదు శబ్దం రూపం కాదు కానీ రూపానికి శబ్దానికి ఉండే భేదమునకు జ్ఞానముతో సంబంధం లేదు కాబట్టి సకల భేదములను జ్ఞానము ప్రకాశింపజేస్తుందే తప్ప తాను స్వయంగా భిన్నము కాదు పరిమాణాన్ని ప్రకాశింపజేస్తుందే తప్ప తాను స్వయంగా ఏ పరిమాణమునకు చెందదు బిల్డింగ్ ఉందండి బిల్డింగ్ దేంట్లో కట్టారు ఆకాశంలో కట్టారు అయితే బిల్డింగ్ పరిమాణం ఆకాశం యొక్క పరిమాణం ఒకటవుతుందా అవదు అసలు ఆకాశానికి పరిమాణం అనేది లేదు అనంతము సకల పరిమాణములను తన ఎందు ప్రకాశింప నిలబెడుతుంది ఆకాశం అలాగే జ్ఞానానికి పరిమాణము లేదు సకల పరిమాణములను తన ఎందు ప్రకాశింపజేస్తుంది అటువంటి జ్ఞానఘనమైన ఆత్మయందు పరిమాణమనే మీమాంసయే తప్పు ఆత్మ జ్ఞానఘనమని ఒప్పుకుని ఒకవైపుని మరోవైపున పెసరంత ఉంటుంది పెసరంత ఉంటుందని ఎవరికి తెలుస్తుందో అదే ఆత్మయా లేకపోతే పెసరంతా ఉన్నదే ఆత్మయా అని ఈ విధంగా ఆచార్యులు వాళ్ళు అలాగే తప్పుగా చెప్పారు ఎందుకు వాళ్ళు ఎందుకు తప్పుగా చెప్పారు వాళ్ళకి బుద్ధి అంటే బుద్ధి అంటే నా అభిప్రాయం బుద్ధిశక్తి లేదా అంటే ఉంది బుద్ధిశక్తి కానీ ప్రారంభం ఏమిటంటే వాళ్ళు ముందే ఒక నిర్ణయానికి వస్తారు ఏమని ఆత్మ అణుహు దానికి ఏవో కాసెస్ ఉంటాయి ఎందుకంటే కాసెస్ ఎందుకంటే ఇప్పుడు ఈ ఆత్మలో అనంతాలుగా ఉంటాయి వాళ్ళ సిద్ధాంతంలో ఆత్మలో అనంతాలు వీళ్ళన్ని ఈ ఆత్మలన్నిటికంటే విష్ణువు వేరే పక్కన డిఫరెంట్గా నిలబడి ఉంటాడు చూడండి ఆ విష్ణువు బతికేమైపోతుంది ఎక్కడ జీవుడు లేడో అక్కడ ఉండాలి విష్ణువు జీవుడు ఉన్న దేశంలో విష్ణువు ఉంటే ఇంక జీవుడికి విష్ణువుకి అభేదం వచ్చే ఇప్పుడు మీరున్న స్థానంలో నేను లేను నేనున్న స్థానంలో మీరు లేరు కాబట్టి మీరు వేరు నేను వేరు ఇదే పరిస్థితి విష్ణువు కూడా వర్తిస్తుంది కాబట్టి ఈ సృష్టిలో జీవులు ఎక్కడ లేరో అక్కడ ఉండాలి విష్ణువు జీవులు లేని చోటు ఎక్కడైనా ఉందండి అసలు సృష్టిలో మన చుట్టూ ఆకాశం నిండా దర్ ఇస్ అ సొసైటీ ఆఫ్ బ్యాక్టీరియా ఆల్ ఎరౌండ్ నేల కింద ఎక్కడ చూసినా ప్రాణులే ఉన్నారు ఇప్పుడు విష్ణువు వెతుక్కోవాలి ఎక్కడ ఉండాలో ఆయనకు ఉండడానికి చోటు చోటు ఉండదు సృష్టి మొత్తానికి విష్ణువు కంట్లో కలిగానికి కూడా లేకుండా అయిపోతుంది కాబట్టి ఆ విష్ణువు యొక్క విష్ణుత్వాన్ని రక్షించాలంటే ఈ జీవుల్ని పిసరంత చేసి పెట్టాలి వీళ్ళ వీళ్ళు అణువులు రవిళ్ళు ఎన్ని అణువులు కలిసినా గుప్తుడు కూడా కాదు మిగిలిందంతా విష్ణుడే అని చెప్పాలి అందుకోసం ఆత్మ అణు చెప్తారు కాబట్టి మన సంకల్పము మన ఫిక్సేషన్ ఏదైతే ఉంటుందో దాని మీద బేసై ఆత్మతత్వాన్ని నిర్ధారించి వాళ్ళు తప్పిస్తే వీళ్ళందరూనూ ఆత్మస్వరూపం తెలిసి నిర్ధారించి వాళ్ళు కాదు అని సిద్ధాంతాలు ఏవో చెప్తూ ఇది సూక్ష్మ ఇది సూక్ష్మ విధ ఇక స్థూల ఇది చదివిధ మళ్ళీ బుధవారం క్లాస్లో చెప్తాం ఓం పౌర్ణము దూర్ణమిద పూర్ణాత్ పౌర్ణము పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే శాంతి